జానికి దేవా కృష్ణ రజానికి వందనాలు తండీ మరి ఇక్కడ తండి నామలు నాము ముగ్గురు ఉంటే దేవా అక్కడ మీరు ఉంటున్నారు దేవా దేవ దిగండి మా కొరకు భూమికి వచ్చిన దేవా మా కష్టాలు మా రోగాలు మా పాపాలు ముఖ్యంగా మన నార్క శిక్షణ భరించినావు అందుని బట్టి నీకు వందనాలు తండీ మంత్రులు కాచి కాపాడి సజీవలకులో నిలబెట్టిన దేవానికి వందనాలు చెల్లిస్తూ దేవాడిక మీటింగ్ లో మీరు తోడై ఉండి దేవా వాక్యాల ద్వారా మీరు మాకు మాట్లాడండి పాటల ద్వారా మీరు మహిమ పొదన ఉంది ఆరంధ మీ మహిమ పొందింది ప్రతి అంశానికి జవాబు దయజేసింది మీరు ఉండి నామానికి మహిమ బిడిలాభం తయారు చేసి నామానికి పొగన ప్రభావం తెచ్చుకోమని ఎస్ నామలాడు శాంతండి ఆమె అన్ని కాలం దేవుడు ఆశ్రయము నా కాయనే అండయును నా కోటయో అన్ని కాలం ఆదరించు దేవుడు ఆశ్రయము నా కాయనే అండయును నా కోటయో అన్ని కాలం బూలలు నాకు మంచి కాపరి ఎన్నడు నేను భయపడను సే నాకు మంచి కాపరి ఎన్నడు నేను భయపడను ఆ ప్రభువే నా సహాయము ఆయన కృపయే చాలును ఆ ప్రభువే నా సహాయము ఆయన కృపయే చాలును అన్ని కాలం గూలాలు ఆదరించు దేవుడు ఆశ్రయము నా కాయనే అండయును నా కోటయు అన్ని కాలం బోలలు విడువను నిన్ను ఎడబాయనని వాగ్దానము నాకుండెను విడువను నిన్ను ఎడబాయనని వాగ్దానము నాకుండెను శాశ్వతమైన ప్రేమ చూపి నన్ను కాపాడుచుండెను శాశ్వతమైన ప్రేమ చూపి నను కాపాడు చుండెను అన్ని కాలంబూలలు ఆదరించు దేవుడు ఆశ్రయము నా కాయనే అండయును నా కోటయు అన్ని కాలంబూలలు అన్యులమైన మమ్ములను ధన్యులుగా ధర చేవి అన్యులమైన మమ్ములను ధన్యులుగా ధరజేచితివి పాపపు శాపపు నరకపు వేదనమా నుండి తొలగించితివి పాపపు శాపపు నరకపు వేదనమా నుండి తొలగించితివి అన్ని కాలం భూలలో ఆదరించు దేవుడు ఆశ్రయము నా కాయనే అండయును నా కోటయో అన్ని కాలం మూలలు శోధనలాలో సహనము నా నాయ సునాదుడు శోధనలాలో సహనము నేర్పెను నాయ సునాదుడు సత్యము జీవము మార్గమునేనని పరముకు దారి చూపెను సత్యము జీవము మార్గమునేనని పరమకు దారి చూపెను అన్ని కాలం బూలలు ఆదరించు దేవుడు ఆశ్రయము నా కాయనే అండయును నా కోటయు అన్ని కాలం బూలలు అల్లెలు అప్రాజ్ రా నడుచు మా అంతము బరూ నన్ను బదిలా పరచుమా నన్నడు విడవకు దేవా నను నీ ధరి చేయా ప్రభువా తోడు ఉంది మీర నడుచుమా అంతము వరకు నన్ను పగిలా పరచుమా విధువ కుమేవా చేయ प्रभुवा तोर गनी बुंगी ई दानी नडछु मां तेलेसी तेलेसी लेनी आ कहु गु जे स्थितिनी अनुदिनमु प्रभुवा बिनु दुख तर चितिनी तेलेसी तेलेसी लेनी अंभुचेसितिनी अन्नुदिनो ओ प्रभुवा तनुदुख परचितिनी हे मुखम दूनीकू चो पदननु देवा एसु प्रभुननु शैनिंचु డువిరువకుమా నను దరి చేయా ప్రభువా తోడు గణీగుందిచుమా తోడు గణీగుంది నడచుమా అనుదినమో ప్రాధన నేను మరాచిపోతుంది అందరిలో రోడుగా నదీ చూ అనుదినమో ప్రాధన నేను అందరిలో రోడుగా narinj jantini parmu lekunna parmu unnatiyo veshadharana kavigi jivinj jantini nannannoru vilvakkuman deva narunidari chechamaya ప్రభువ తోడుగానీ మీరై నడుచుమా తోడుగా నీ ఉంది మీరై నడచుమా అంతము వరకు నన్ను పగిలా పరచుమా తన్నెన్నడువిడవకుమ ప్రభువా తోడుగా ఉంది నీదీ నడుపుమా అని ప్రైజ్ లో అడగ కాబట్టి మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన ఏసుక్రీస్తునామంలో ఆరాధనలో ఉండని అందరికీ నా శుభవందనములు తెలియజేస్తున్నాను మహాపరిశుద్ధుడు అయిన తండ్రి కృపా కణికరము జీవం కలిగిన తండ్రి మా ప్రభువ మా రక్షకుడ మా విమోచకుడు వైన వందనాలు కృతజ్ఞతలు స్థుతులు నాయన చెల్లిస్తున్నాను ప్రభ ఇదిగో ప్రభా నాయనని యొక్క తలంపుల ప్రకారంగా నీ యొక్క చిత్త ప్రకారంగా నువ్వు ఇచ్చిన ఆలోచనను బట్టి తలంపును బట్టి ఈ దినం ప్రభ ఈ రాత్రికాల సమయంలో ప్రభ నీ సన్నిధిలో ప్రభ నేన నీ సువార్తని ప్రకటించటకు నేను సిద్ధపడి ఉన్నాను ప్రభ నా ఆలోచనలు తలంపులన్నీ కొట్టివేసి నా స్వనిధిని స్వబుద్ధిని అంతా నేను తొలగించి నేను నీ అధికారానికి నేను అప్పజెప్పుకుంటున్నాను నువ్వు నాలో ఉండి నాతో మా అందరితో మాట్లాడమని యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి మనం ఈరోజు ధ్యానించే అంశం ఏంటంటే మత్తాయి సువార్తలో మన ప్రభు చెప్పిన మాట మత్తవార్త ఇరవై మూడవ అధ్యాయము పన్నెండవ వచనంలో ఏముందంటే తన్ను తాను హెచ్చించుకొనవాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకొనబాడు హెచ్చింపబడును కాబట్టి ఈ యొక్క వాక్యం గురించి ఎవరు వాళ్ళ జీవితాల్లో హెచ్చించుకున్నారు ఎట్లా అని కొన్ని సాక్ష్యాల రూపకంగా బైబిల్లో కొన్ని వ్యక్తుల జీవితాల ఆధారంగా దేవుడు నాకు చూపించిన ప్రవచనాలే నేను మీ ఎదుట ప్రకటిస్తున్నాను కాబట్టి ఎందుకు యేసు ప్రభు ఆయన చెప్పిండు తన్ను తాను తగ్గి తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును కాబట్టి ఈ యొక్క అంశ ఈ యొక్క ప్రవచనాన్ని మనం ధ్యానించే ముందు మనం ఇంకొక ప్రవచనం పరిశీలిస్తే సామెతలు గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదమూడవ వచనం చూస్తే ఇక్కడ ఏముంటుందంటే సామెతలు గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదమూడవ వచనంలో యహోవ ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకొనిటయే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు కాబట్టి చూడండి ఎవరైతే హెచ్చరించుకుంటారో తనను తాను వాళ్ళలో మొట్టమొదట కనబడే గుణాలు ఏంటంటే గర్వము అహంకారము ఈ గర్విష్ఠులు ఎవరైతే ఉంటారో ఈ అహంకారంతో నిండి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ విషయాల్లో కానీ ఎలాంటి పరిస్థితుల్లో కానీ వాళ్ళని వాళ్ళు తగ్గించుకున్నట అది అసాధ్యం అన్నట్టు కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన ఎందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఎలా ఉండాలా చెడుతనమును అసహించుకోవాలా ఆ చెడుతనం ఏంటంటే ఇక్కడ కిందనే ఉంది గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు ఇక్కడ ఎవరిలో గర్వం ఉంటుందో ఆ గర్వంతో వాళ్ళు ఏం చేస్తారు అహంకారంతో ప్రవర్తిస్తారు ఆ అహంకారంతో వాళ్ళు చేస్తారు నోటికి ఎలా పడితే అలా ఇష్టానుసారంగా మాట్లాడతారు మనం ఎంతో మన నిజ జీవితంలో కూడా మనం చూస్తుంటాం కాబట్టి చూడండి ఈ వాక్యం దేవుడు ఎందుకు జరుగుతుందంటే మనలో చూడండి క్రైస్తవులమైన మనలో చూడండి గర్వము అహంకారము ఏవి మనలో ఉండొద్దు ఇవి కలిగిన వాళ్ళు దేవునికి అసహ్యులు ఇలా గర్వంతో అహంకారముతో నోటితో మాట్లాడే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళని వాళ్ళు హెచ్చించుకునే స్వభావం కలిగి ఉంటారు ఎక్కడ తగ్గించుకోరు ఎందుకు వాళ్ళ గర్వము అతిశయము వాళ్ళు వాళ్ళు కలిగి ఉన్న దానిని బట్టి వాళ్ళు ఆ రీతిగా ప్రవర్తిస్తూ ఆ రీతిగా మాట్లాడతారు కాబట్టి ఇలాంటి వాళ్ళ పరిస్థితి దేవుడు ఎందుకు చెప్తుందంటే చూడండి ఏసియా గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వచనము నరులు అహంకార దృష్టి తగ్గింపబడును మనుషుల గర్వము అనగదొక్కబడును ఆ దినమున యహోవ మాత్రమే ఘనత వహించును కాబట్టి ఎవరైతే గర్విష్ఠులు ఉంటారో ఎవరైతే అహంకారంతో ఉంటారో చూడండి అలాంటి వాళ్ళు దేవుడు ఏం చేస్తుడు ఆయన అనగదొరుకుతడు అంటే ఎప్పుడైతే ఆయన గర్విష్ఠులను అహంకారులను చూడండి గర్వంతో నిండి అహంకారంతో ఉండి ఎట్లా బడితే అట్లా నోటితో ఇష్టానుసారంగా మాట్లాడే ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తాడంట అనగ చూడండి కాబట్టి ఎందుకు దేవుడు తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును అంటే దేవుడు ఏం చేస్తాడు ఇలాంటి హెచ్చించుకునే వాళ్ళు అహంకారంతో నిండి ఉంటారు కాబట్టి వాళ్ళను దేవుడు ఏం చేస్తాడు ఆయన అనగద్రొక్కుతా అని అంటుడు చూడండి సామెతలు గ్రంథము పదహారో అధ్యాయము పద్దెనిమిదో వచనము నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును ఈ వాక్యము ఈరోజు ఎంతో మంది మనం చూస్తుంటాం మనతోటి సేవకుల్లో కావచ్చు సంఘాల్లో కావచ్చు ఎంతో మంది అతిశయము గర్వము అహంకారం చూడండి ఇలాంటి స్వభావము మనం ఎక్కడా కూడా కలిగి ఉండొద్దు ఎందుకు ఇది దేవునికి అసహ్యమైన క్రియ దేవుడు ఇలాంటివి అసలు ఆయన ఇష్టపడనే పడు ఆయన దీనులకు ఆయన ఆయన పక్షాన దీనుల పక్షాన ఆయన నిలబడతాడే తప్ప అహంకారుల పక్షాన గర్విష్ఠుల పక్షాన దేవుడి ఎన్నడూ నిలబడు అందుకు శిష్యులు దేవుడు చెప్పిండు ఆయన శిష్యులందరి పాదాలు ఎందుకు అడిగిండంటే అలాంటి తగ్గించుకునే స్వభావమును కలిగి ఉంటేనే మీరు నా శిల్వ ఎత్తుకొని నన్ను వెంబడించగలరు నేను దేవుణ్ణే నేను సర్వోన్నతుడైన దేవుణ్ణి ఎవరు ప్రవేశించలేని అధిక మహిమ తేజస్సులో ఉన్నవాడిని చూడండి వేలాది దూతలతో అనుదినము నేను స్థుతింపబడుతున్న వాడిని అలాంటి నేను చూడండి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని నన్ను నేను ఏం చేసుకున్నాను ఈ లోకంలో రిక్తునిగా మార్చుకున్నా కాబట్టి నన్ను పోలి నడుచుకునే వాళ్ళు నాకు మాదిరిగా ఉండేవాళ్ళు నా శిల్వ ఎత్తుకొని నన్ను వెంబడించే వాళ్ళు నా మనసు కలిగి ఉన్న వాళ్ళందరూ ఎలా ఉండాలా నాలాగా ఉండాలా కాబట్టి మనమందరం ఎలా ఉండాలా యశు ప్రభులాగా ఉండాల చూడండి ఆయనలో ఎక్కడ గర్వం లేదు ఎక్కడ అహంకారం లేదు ఆయన ఎంతో కరుణా సంపన్నుడై దయాదాక్షిణ్యుడై కృపా కనిక్రము దేవుడై ఉండి ఆయన ఎంతగానో ఆయన ఈ లోకంలో సాత్వికుడై తన్ను తాను తగ్గించుకొని మన మధ్యలో ఆయన సంచరించండి మన మధ్యలో ఆయన నివసించండి ఆయన పుట్టుక ఈ లోకంలో అంతగా దీనత్వం ఆయనకి ఆశ్రమివ్వడానికి ఎక్కడ కూడా చోటు లేదు దేవుడు నోటి మాటతో సృష్టించిన దేవుడికి ఆయన పుట్టుకకి చూడండి ఈ లోకంలో ఎక్కడ స్థలం దొరకలేదు అలా పశువుల పాకలో దేవుడు జన్మించండు ఈరోజు అలాంటి దేవుడు శిష్యుల పాదాలు గడిగిన దేవుడు తన్ను తాను తగ్గించుకున్న దేవుడు దీనుడై ఉన్న దేవుడు చూడండి అలాంటి యేసు ప్రభుని పోలి నడుచుకుంటున్న మనము ఆయనని స్థుతిస్తున్న మనము ఆయన సన్నిధిలో మన పాపములు అతిక్రమములు దోషములు వ్యసనములు సమస్తమును ఆయన సన్నిధిలో ఒప్పుకొని మారు మనసు పొంది బాప్త్యసం పొందిన మనమందరం ఎలా ఉండాలా యశు ప్రభులాగా ఉండాలి ఈరోజు నీలో గర్వము కలిగి ఉండి నీలో అహంకారము కలిగి ఉండి నీ నోటి మాటలతో నువ్వు ఎదుటి వారిని కెంచపరుస్తూ ఎదుటి వారిని హృదయాన్ని గాయపరుస్తూ ఇష్టానుసారంగా పరు ఇష్టానుసారంగా నడుచుకునే నడవడిక ప్రవర్తన అలాంటి దుర్మార్గపు తలంపులు కుఠినమైన మాటలు నీ నోటిలో ఉండి నీ హృదయంలో గర్వం ఉండి అహంకారం ఉంటే దేవుడు అలాంటి గర్విష్ఠులందరినీ దేవుడు ఏం చెప్తున్నాడు అనగద్రొక్కుతాను అంటుండే దేవుడు చూడండి ఈరోజు ఇలాంటి స్వభావం ఈరోజు నీలో ఉంటే ఈ వాక్యము ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు నేనుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఇవి ఇది దేవుని దృష్టికి అసహ్యమైన క్రియా ఇవి ఎవరు కలిగి ఉంటారో ఈ గుణాతిశయములు వాళ్ళెవరు దేవునికి ఇష్టలుగా ఉండలేరు ఈరోజు మనలో కూడా ఉన్నారు చాలా మంది గర్విష్ఠులు అహంకారు చూడండి ఎంత మనలో ఎంత జ్ఞానం ఉన్నా ఎంత చదువు ఉన్నా మనం ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా అవన్నీ కేవలము ప్రభువలన వలన కలిగినవి అనే వాళ్ళు ఎవరు నాకు కలిగి సమస్తము దేవుడు నాకు అనుగ్రహించిండు అనే వాళ్ళు ఎవరు గర్విస్తరు ఎవరు తనేదో సొంతగా నేర్చుకొని సొంతగా కష్టపడి తనంతట తానే దేవుని సహాయం లేకుండా నేను ఇవన్నీ అనుకున్న ఈ లోకస్తులు గర్విస్తారు అహంకారం చూపిస్తారు కానీ క్రీస్తును కలిగిన మనము క్రీస్తుని సేవిస్తున్న మనము క్రీస్తుని ఆరాధిస్తున్న మనము క్రీస్తు సువార్తని ప్రకటిస్తున్న మనము మన జీవితంలో ఎలాంటివి జరిగినా అది కేవలం ప్రభు కలిగింది అది ప్రభు జరిగింది అంటే మనం అతిశయించడానికి మనం ఏ పాటి వాళ్ళం కాబట్టి ఈ వాక్యం ఎందుకు చెప్తున్నానంటే సామెతలు గ్రంథము పదహారులో పద్దెనిమిదో వచ్చినము నాశనమునకు ముందు గర్వము నడుచును అలా ఎవరు గర్విష్ గర్వించినారు ఎట్లా నాశనమైనారో మనం చూద్దాం పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును చూడండి అపస్తుల కార్యము ఇప్పుడు మనం చూస్తే అపస్తుల కార్యము పన్నెండో అధ్యాయంలో ఇరవై ఒకటో వచనంలో ఇక్కడ ఏముందంటే అపస్తుల కార్యములు పన్నెండో అధ్యాయము ఇరవై ఒకటో నియమింపబడిన దినమందు ఏ రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా కాబట్టి ఈ హేరోదు అనే రాజు వస్త్రములు ధరించుకొని న్యాయమీతం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి ఎప్పుడైతే దేవుడు ఈ హేరోదు అనే రాజుని ఆయన ఎన్నుకున్నాడో ఏర్పరచుకున్నాడో ఆయన చూడండి ఎప్పుడైతే దేవుడు ఆయన ద్వారా ఆయన మాట్లాడిండో ఉపన్యాసం జనులు అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అంటున్నారు ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి అపస్తుల కార్యము పన్నెండో అధ్యాయము ఇరవై మూడో అతడు దేవుణ్ణి మహిమ పరచనందున ఏమొచ్చింది గర్వం అన్నట్టు చూడండి ఇక్కడ జనులు ఏం చేస్తున్నారు ఆయన్ని ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసినరు అంటే అది ఎప్పుడైతే అలా జరిగిందో అప్పుడు ఈయన ఏం చేయాలా దేవుణ్ణి మహిమ పరచాల ఎందుకు అది కలిగింది దేవుని మూలముగా కాబట్టి చూడండి ఈరోజు మన పరిచయలు కూడా ఎన్నో జరుగుతుంటాయి కానీ అతిశయించడానికి నువ్వెవడివి అతిశయించడానికి నేనెవడిని ఇది నీ గొప్పతనమా నా గొప్పతనమా చూడండి ఈరోజు మనుషులు ఎలా ఉంటారు ఏది జరిగినా ఎలా జరిగినా వాళ్ళు దాన్ని ఏం చేస్తారంటే స్వార్థంతో చూడండి దేవుడికి వెళ్ళవలసిన మహిమను వాళ్ళు చేస్తారు దేవుని నామానికి వెళ్ళాల్సిన మహిమని వాళ్ళ నామాన్ని తెచ్చుకుంటారు మహిమ వాళ్ళని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటారు వాళ్ళని వాళ్ళు గొప్ప వాళ్ళుగా ఈ లోకంలో మనుషులందరూ వాళ్ళని పొగడాల మనుషులందరూ వాళ్ళని కొనియాడాల మనుషులందరి దృష్టిలో వాళ్ళు విలువైన వారిలాగా లాగా ఉండాలని మనుషుల ఎదుట ఏం చేస్తారంటే వేషధారకులాగా ఉండి కపట వేషము గలిగి ఉండి నోటిలో దుర్గా దుర్మార్గం ఉంటుంది కుటిలమైన మాటలు ఉంటాయి కానీ పైకి మాత్రము భక్తి కలిగిన మాటలు ఉండి ఈరోజు ఎవరు దేవుణ్ణి మహిమ పరచట్లేదు ఎందుకు చూడండి ఈరోజు ఎంతో మంది గర్విస్తున్నారు ఎంతో మంది అహంకారంతో ఉన్నారు చూడండి ఎంతో మంది అతిశయ కానీ క్రీస్తుని కలిగిన మనము నిజమైన క్రీస్తుని ప్రేమను కలిగిన మనము నిజంగా క్రీస్తుని వెంబడించిన మనము ఏ విషయంలో కూడా మన జీవితంలో అతిశయించడానికి వీలు లేదు ఒకవేళ నువ్వు అతిశయించినవంటే అది ప్రభువు నందే అతిశయించలే కానీ వేరే విధంగా కానే కాదు ఇది ఏది నీ గొప్పతనము నా గొప్పతనము ఈ లోకంలో ఉన్న ఎవడి గొప్పతనం కానే కాదు ఇది యసు ప్రభు అనుగ్రహించిన ఉచితమైన కృప ఉచితమైన వరమే ఈరోజు నువ్వు రక్షణ పొందినావంటే అది యేసు ప్రభు అనుగ్రహించిందే మీరు ఉచితంగానే మనం పొందినం ఇది మీరు అతిశయించడానికి ఇది మీ విశ్వాసం వలన కలిగినది కాదు ఇది మీ క్రియల వలన కలిగింది కాదని ఎఫ్ఎస్సీ పత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తాడు కాబట్టి ఈ యొక్క ఏం చేసిందంటే ఎప్పుడైతే మనుషులందరూ ఆయనని దైవస్వరము అని ఆయనని దైవంలాగా తలంచినారో ఆయనని దైవంలాగా అనుకున్నారో ఇతను ఏమైపోయిడు తనను తాను అతిశయించి గర్వించి దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించవలసిన ఇతను దేవుణ్ణి మహిమపరచవలసిన వ్యక్తి ఇతను ఏం చేసిండు అతడు దేవుణ్ణి మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతను మెత్తెను గనుక పురుగులు ప్రాణము విడిచెను కాబట్టి ఎందుకు సామెతల గ్రంథంలో పదహారో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినం అంటే నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును ఈరోజు గర్వం ఉంటుంది మనుషుల్లో భార్యాభర్తల మధ్య సంఘాలు సేవకుల్లో ఎవ్వరిలో కూడా దీన మనసు ఉండదు అహంకారమైన మనస్సు ఎవరికన్నా మనం ఏదైనా చెప్పినాం అనుకో నువ్వు నాకు చెప్పేవాడివా నేను చదువుకున్నది నువ్వు చదివింది నీ స్థితి ఏంది నా స్థితి ఏంది నీ స్టేటస్ ఏంది నా స్టేటస్ ఏంది నేను ఇంత గొప్పవాడిని నేను ఇంత అనే వీళ్ళు ఉంటారు చూడండి దీన మనసు కలిగి ఉండాల మనం ఎదుటి వారి పట్ల చూడండి దీన మనసు కలిగి మనం ఉండాల ఎక్కడ కూడా అహంకారమైన మనసు అంటే అతిశయించుకునే వాళ్ళే అహంకారమైన మనసు కలిగి ఉంటారు గర్విష్ఠులే అహంకారమైన మనసు కలిగి ఉంటారు చూడండి ఈ రాజు ఈ హేరోదు గర్విష్ఠిండు కాబట్టి అహంకారంతో ఉన్నాడు కాబట్టి ఇతను దేవుణ్ణి మహిమ పరచలా తర్వాత ఏమైంది చూడండి నాశనమనుకు ముందు గర్వము నడుచును పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును కాబట్టి ఎప్పుడైతే ఈ హేరోధు రాజు దేవుణ్ణి మహిమపరచలేదో చూడండి వెంటనే అతను ఏమైపోయాడు ప్రభువు దూత అతని మెత్తెను గనుక పురుగులు ప్రాణము విడిచను కాబట్టి మనం గ్రహించుకోవాలా మనం అర్థం చేసుకోవాలా ఈరోజు నువ్వు ఉన్నవాడివి కావచ్చు ఎదుటి వారు కావచ్చు కానీ యశుప్రభు ధనవంతుడు అపస్తుల శిష్యులంతరెవరు విద్య పామరు తగ్గించుకున్నాడా లేదా సర్వోన్నతుడైన దేవుడు సర్వ సృష్టికి ఆది సంభూతుడు చూడండి ఐశ్వర్యవంతుడైన దేవుడు చూడండి దరిద్రులు దీనులు విద్య పామరులు అలాంటి పాదాలు దేవుడు కడిగేండు ఎందుకు అలా కడిగిండే ఆయనని వెంబడించి ఆయనని పోలి నడుచుకునే ప్రతి ఆయనలాగా నువ్వు దీన మనసు కలిగి ఉండాలా ఆయనలాగా నువ్వు జీవించాలా నడుచుకోవాలా అతిశయించడానికి గర్వించడానికి ఎక్కడ కూడా నీలో చోటు ఉండకూడదు కాబట్టి ఈరోజు నువ్వు అతిశయిస్తే గర్విస్తే అహంకారంతో నీ నోటితో నువ్వు ఇష్టానుసారంగా నువ్వు ఎట్లా పడితే అట్లా నువ్వు మాట్లాడుతున్నావంటే ఇది దిల్లీ బ్రదర్ ఏం చెప్తున్న మాట కాదు పరిశుద్ధ గ్రంథంలో జీవం కలిగిన దేవుడు స్వరమే ఈ ప్రవచనం కాబట్టి చెప్తున్నాడు దేవుడు ఎవరైతే ఈ రీతికి ఉంటారో వాళ్ళందరి ముందు ఇలా నడుచుకునే వాళ్ళందరి ముందు చూడండి నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును ఎందుకు తగ్గించబడతారు హెచ్చించుకుంటే తగ్గించబడతారు తగ్గించుకుంటే ఇంకా ఆయన కృప పొందుకొని నువ్వు ఆకాశాన్నంత ఉన్నతమైన స్థితిలోకి వెళ్తామన్నట్టు ఎట్లా అది దీనత్వంతో ఉంటేనే జరుగుతుంది గరిగిస్తూ ఉంటే కాదన్నట్టు చూడండి కాబట్టి మనం ఇంకొక వాక్యం చూస్తే దానియలు గ్రంథంలో ఐదో అధ్యాయము పదిహేడో వచనంలో అందుకు దానియలు ఇట్లనను నీ ధనములు నీ యొద్ధ నుంచుకునము నీ బహుమానములు మరి ఎవనికైనా నిమ్ము అయితే నేను ఈ రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పదను ఎప్పుడైతే ఈ యొక్క నిబ్కద్ కొడుకు ఆ యొక్క ఎరుశలేములో నుండి తీబడి తీసుకువచ్చిన ఆ రాగి వెండి ఆ యొక్క గిన్నెలు ఆ పాత్రలను తీసుకొచ్చి తన న్యాయాధిపతులతో సంస్థాన పది అధిపతులతో తన దగ్గరున్న వాళ్ళందరితో ఆయన వాటిల్లో ఎప్పుడైతే మద్యముతో ఆయన ఆ పరిశుద్ధమైన దేవుని ఆ పాత్రలను అపవిత్రపరిచిండో ఎప్పుడైతే ఆ సమయంలో ఆ గడిలో చూడండి మానవులు హస్తము కలిగిన ఒక హస్తం వచ్చి ఆ గోడ మీద రాస్తారు అప్పుడు ఆ రాతను చూసిన అక్కడ ఉన్న జనులందరూ భయపడిపోతారు ఆ యొక్క నేజరు కొడుకు ఒకటే కలవర పాటి పడతాడు ఆయన భయపడతాడు దాని భావము తెలుసుకోవాలంటే అక్కడున్న శకునగాలు కానీ విద్య లేని ఎవ్వడు చూడండి ఎవరు దాని యొక్క భావాన్ని తెలియజేయకపోతే ఒక స్త్రీ ద్వారా దానియలు అక్కడికి వచ్చినప్పుడు దానియలు మాట్లాడుతున్నాడు ఏమని అందుకు దానియలు ఇట్లా నీ ధనములు నీ యొద్ధ నుంచుకునుము నీ బహుమానములు మరి ఎవనికైనా నుంచుకునుము నీ బహుమానములు మరి ఎవనికైనా నిమ్ము అయితే నేను ఈ రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పేదను ధాన్యలు అంటుండు ఐదో అధ్యాయము పద్దెనిమిది రాజా చిత్తగించము మహోన్నతుడగు దేవుడు మహర్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను చూడండి ఎందుకు ఈ వాక్యం నేను చెప్తున్నానంటే ఇక్కడ చెప్తున్నాడు నెపికధ రాజు యొక్క కొడుకుతో దా ధాన్యలేమని మహోన్నతుడగు దేవుడు అంటే యసు ప్రభు మహర్దశును రాజ్యమును ప్రభావమును అంటే నిన్ను నీ తండ్రిని ఎంతగా హెచ్చించిండో చెప్తాడు నీ రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రి యగు నెబ్కదు నేజరకు చూడండి ఎందుకు ఈ నెబ్కద్ గురించి మనం చూస్తే ఇరిమియా గ్రంథంలో చూస్తే ఇరవై అధ్యాయం ఎనిమిదో వచనంలో ఇక్కడ ఇరిమియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతుడు సైన్యములకు అధిపతి యగు యహోవా సెలవిచ్చుచున్నాడు మీరు నా మాటలను ఆలకింపగా పోతిరి గనుక నేను ఉత్తర దేశంలోనున్న సర్వ జనములను నా సేవకుడైన నెబదు నేజును బబులోను రాజును పిలవనప్పించున్నాను కాబట్టి ఎందుకు నిబకదు రాజు దేవుడు ఇంతగా రాజ్యాన్ని ప్రభావాన్ని ఘనతనిచ్చిండే నా సేవకుడు ఎందుకు నెబ్కదు నేజు ఒక పాత్ర నేను వాడుకోవడానికి చూడండి మీ పట్ల దండించడానికి మిమ్మల్ని శిక్షించడానికి నేను ఏర్పరచుకున్న ఒక సాధనం లాంటి వాడు ఒక సేవకుడు ఈ నెపకదినేజర్ చూడండి ఈ దేవుడు ఆయనని ఎంతగా ఆయనకి హెచ్చించిండో చూడండి రాజ్యాన్ని ప్రభావాన్ని ఘనతను నీ తండ్రి అయిన నెబకది నేజరుకి ఇచ్చెను గ్రంథము ఐదో అధ్యాయము పంతొమ్మిదిలో దేవుడు అతనికి ఇట్టి మహద్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరినో వారిని చంపెను అంటే అంత అధికారం అంత రాజ్యము అంత ప్రభావము అంత కీర్తి దేవుడు ఈ నిబదు నేజర్ రాజుకి అనుగ్రహించాడు చూడండి అలా అంతగా హెచ్చించినప్పుడు ఈయన ఏం చేసిండు చూడండి తాను ఎవరిని చంపగోరనో వారిని చంపెను ఎవరిని రక్షింపగోరనో వారిని రక్షించను ఎవరిని హెచ్చింపగోరనో వారిని హెచ్చించను ఎవరిని పడవేయగోరినో వారిని పడవేశను కాబట్టి సకల రాష్ట్రములను జనములను ఆయా మాట్లాడు వారు అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచూ నుండిరి అంటే ఇంత ఉన్నతమైన స్థితిలో దేవుడు ఈ యొక్క నిప్కద నేజ రాజుని లేవనెత్తిడు అలా లేవనెత్తిన దేవుడి పట్ల అయిన చూడు ధాన్యల గ్రంథము ఐదో అధ్యాయం ఇరవయో వచనంలో అయితే అతడు మనస్సున అతిశయించి కాబట్టి నాశనం ముందు గర్వము అహంకారము ఎందుకు వచ్చిందంటే ఈ నిప్కద నేజ రాజుకి దేవుడు అంతగా దీవించి అంతగా హెచ్చించి అంత ఉన్నతమైన స్థితిలో ఆయన లేవనెత్తితే ఈ రాజు మనస్సున ఏమొచ్చింది గర్వము అతిశయం అన్నట్టు చూడండి అతడు అయితే అతడు మనస్సున అతిశయించి బలాత్కారం చేయుటకు అతని హృదయము కఠినము చేసుకునగా చూడండి ఎప్పుడైతే గర్వం వచ్చిందో అతిశయం వచ్చిందో నువ్వు ఎవడివైనా కానీ ఎంత తోడివైనా కానీ నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సేవలు ఉన్నవాడివి కావచ్చు ఎన్ని సంఘాలు స్థాపించవచ్చు నువ్వు ఎంత ఉన్నతమైన ఈ లోకంలో నీ గుర్తింపు ఏమైనా ఉండొచ్చు కానీ ఎప్పుడైతే నీ మనస్సుకి ఎప్పుడైతే నీ హృదయంలో గర్వము అతిశయం వచ్చిందనుకో అదే మొట్టమొదట పునాది నువ్వు పడిపోవడానికి నువ్వు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నావో అంత ఉన్నతమైన స్థితి నుంచి కిందకి పడద్రోయబడానికి అదే ఒక మెట్టన్నట్టు ఈరోజు మనసును అతిశయ ఇచ్చి గర్విచ్చే వాళ్ళందరితో దేవుడు మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే ఈ నెబ్కథ నేజర్ రాజు అతిశయ బలాత్కారం చేయుటకు అంటే గర్వం అతిశయం ఇంకా నేనే ఏది చెప్పినా జరగాల నేను చేసేది మంచా చెడ అవసరం లేదు నా ఇష్ట నా ఆజ్ఞల మేరగా నేను ఏది చెబితే అది జరగాల అది మూర్ఖత్వం అంటే అది గర్వం అంటే అహంకారం అంటే ఎదుటి చెప్పేది ఎదుటి నాకు పట్టదు చూడండి ఎప్పుడైతే ఈ రాజు అలా తన హృదయమున ఆయన అతిశయించిండో గర్వించిండో తన హృదయాన్ని కఠినం చేసుకునగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యుద్ధ నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను అందుకు తన్ను తాను యశప్రభు చెప్పిన మాట అదే తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును దేవుడు ఎవరిని ఈ రాజైన నిపుకద నిజ రాజుని కానీ ఆయన ఏం చేసిండు అతిశయించాడు ఆయన గర్వించండు హృదయాన్ని కఠినపరచుకొని చూడండి ఇష్టానుసారంగా అన్యాయంగా దుర్మార్గంగా నడుచుకున్నాడు చూడండి దేవునికి విరుద్ధంగా తన క్రియలు దేవునికి విరుద్ధంగా తన జీవితాన్ని ఆయన ఏం చేస్తున్నాడు ఆ రీతిగా చేస్తుంటే దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారం చేయటకు అతని హృదయమును కఠినం చేసుకునగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యుద్ధ నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టను అప్పుడు అతడు మానవుల యొద్ నుండి తరమబడి పశువుల వంటి మనస్సు గలవాడాయను చూడండి ఎంత ఉన్నత స్థితి నుంచి ఎంత కింద స్థితికి దేవుడు అనగదొక్కిడు కేవలం గర్వము అహంకారం ఇది ఎవరికైనా నాశనానికి ఒక మెట్టు ఒక పొనాది అన్నట్టు ఈరోజు నీ హృదయంలో గర్వం ఉండి అహంకారం ఉంటే నువ్వు ఎన్నడూ దేవునికి ఇష్టడిగా ఉండలేవు చూడాలి ఈరోజు మనుషులు ఉన్నారు అట్లా సేవకులు ఉన్నారు అట్లా విశ్వాసులు ఉన్నారు అట్లా పైకి బత్తే నోట్టు ధరిస్తే అన్ని గర్వపు మాటలు అన్నట్టు ఎక్కడ కూడా తగ్గించుకోరు క్రైస్తవులు ఎక్కడ కూడా సమాధాన పడరు ఎక్కడ కూడా ఎదుటి వారి పట్ల దీనత్వం గనపరచరు అన్నట్టు కపట వేషధారకులు అన్నట్టు క్రైస్తవులు మరీ ముఖ్యంగా అందుకు దేవునికి కోపం అన్నట్టు తీర్పు దేవుని ఇంటి నుంచి దేవుడు ఎందుకు ఆరంభిస్తుందంటే దుర్మార్గంగా అన్యాయంగా అక్రమంగా ఇష్టానుసారంగా నోటిలతోటి గర్వప మాటలతోటి దుర్మార్గంగా అన్యాయంగా నడుచుకునే వాళ్ళు క్రైస్తవులే అన్నట్టు ఎందుకంటే వాక్యము తెలుసు కానీ ఎవడు పాటించడు ఈ రోజు వాక్యాన్ని పాటిస్తే అందరు బాగానే ఉంటారు కదా ఐక్యత ఉంటది అందరి కుటుంబాల్లో సమాధానం ఉంటది చూడండి మనమయితే మన మట్టుకు మనం ఎలా ఉండాలా ఇలాంటి గర్వము అహంకారము అతిశయము నీలో నాలో మనలో ఉండొద్దు ఉన్నావంటే నువ్వు పడిపోయిన వాడివే సైతాను పడవేయబడింది ఎందుకు హెచ్చించుకున్నాడు అపవాది లూసిఫరు హెచ్చించుకున్నాడు దేవుడి ఎక్కువగా తను తను పోల్చుకున్నాడు ఆయన గొప్పవాడవాల ఆయనను కీర్తించాలా తనను మహిమ పరచాలా అని తలంచాడు ఏమైపోయాడు పరలోకం నుంచి భూమి మీదకి పడవేయబడు ఈరోజు నువ్వైనా నేనైనా ఎవడైనా అంతే కదా ఆయన నిన్న నేడు ఒకటే రీతి కొన్న దేవుడు మనలాగా మాట మార్చుటకు ఆయన నరుడు కాదు కదా చూడండి ఆయన నోటి మాట ఎప్పుడు ఒకలాగానే ఉంటది కాబట్టి అపవాది సాతాను ఆ ఘట పరలోకం నుండి భూలోకం మీదకే పడదరేయబడింది అతన్ని అనుసరించి నడుచుకున్న దూతలన్నీ కూడా భూలోకం మీద పడవేయబడ్డాయి ఇప్పుడు ఆ ఏరోద్దు అనే రాజు కూడా గర్వించండు అతిశ ఇచ్చేడు మహిమ పరచినందున ఏమైపోయాడు పురుగుల పడి చనిపోయింది ఈ యొక్క రాజు దేవుడు అంతగా తనను ఏర్పరచుకున్నాడు నా సేవకుడని సెలవిచ్చేండు అంతగా తనకు రాజ్యాన్ని ప్రభావాన్ని మహిమను చూడండి ఘనతను ఇచ్చిండు తనేం చేస్తుండు మనసును అతిశ ఎందుకు ఇదంతా నేను చేసుకున్నదే నా వల్ల కలిగింది అది గర్వం అన్నట్టు ఈరోజు లేరా మనలో గర్విస్తున్నారు అలా చూడండి ఇదంతా నేను చేసుకుందే ఇది నేను కష్టపడింది మాట్లాడితే ఎదుటి తోటి సేవకుల మాటల్లో కూడా గర్వంగా మాట్లాడతారు ఎక్కడ కూడా తగ్గించుకునే స్వభావమే ఉండదు అహంకారంతో ఉంటారు దుర్మార్గంగా నోటి మాటలతో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి దేవుడు చెప్తుండడు అప్పుడతడు మానవుల యుద్ధ నుండి తరమబడి పశువుల వంటి మనసు గలవాడాయను అంతగా చూడండి ఆయన స్థితిని ఎంత ఉన్నతమైన స్థితి అలాంటి స్థితి నుంచి దేవుడు అనగదొక్కడం స్టార్ట్ చేస్తే ఎట్లా పడిపోయిండో చూడండి ఈరోజు నివకద నేజర్ లేదంటే వాళ్ళందరికన్నా మనం గొప్పాలమ్మా ఎవడైనా కానీ ఈ వాక్యంకి ఒక్కడే ఇది అర్థం ఇలా ఉంటే నీ పరిస్థితి ఇలా ఉంటది నీ రోగం ఇదైతే ఈ రోగం దగ్గర ట్రీట్మెంట్ ఇదేనే చెప్తాడు దేవుడు మార్చి చెప్పడం అన్నట్టు కాబట్టి నువ్వు గ్రహించుకోవాలా పరిశీలించుకోవాలా నేను మాట్లాడుతున్నా ఎదుటి పట్ల తగ్గించుకొని మాట్లాడుతున్నానా అహంకారంతో మాట్లాడుతున్నా నా భర్తతో కావచ్చు నా పిల్లలతో కావచ్చు నా ఇరుగు పొరుగు వాళ్ళతో కావచ్చు నా కింద లేదా నాతో ఉండేవాళ్ళు కావచ్చు నా విశ్వాసులు కావచ్చు సేవకులు కావచ్చు నాతోటి ఎవరైనా కావచ్చు నేన ఎలా ఉన్నాను ఎదుటి వారి పట్ల అహంకారం మనసు కలిగి నేను మాట్లాడుతున్నానా దీన మనసు కలిగి మాట్లాడుతున్నానా నన్ను నేను తగ్గించుకొని వాళ్ళకు తగినట్లుగా నేను మాట్లాడుతున్నానా హెచ్చించుకొని అతిశయంతో గర్వంతో నేను ఈరోజు ప్రవర్తిస్తున్నానన్నా నడుచుకుంటున్నానా నా హృదయం అలా ఉందా నా తలంపులు అట్లా ఉన్నాయా నా చూసే చూపులు అట్లా ఉన్నాయా ఈరోజు నువ్వు ఇది పరిశీలించుకుంటే వాటిలో నుంచి బయటకు నీకు మేలు నిజంగా నీ జీవితంలో అన్నట్టు ఎందుకు చూడండి కాబట్టి అప్పుడు అతడు మానవుల యుద్ధ నుండి తరమబడి పశువుల వంటి మనస్సు గలవాడాయను మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకుని వరకు బుద్ధి కలిగే వరకు ఈరోజు నీ జీవితంలో కూడా బుద్ధి కలగాల అందుకు దేవుడు మనల్ని కొన్ని శ్రమలు గుండా పోనిస్తున్నట్టు చూడండి ఎందుకు ఈ రాజుకి ఏం కలగాల బుద్ధి కలగాల ఎందుకు బుద్ధి లేనివాడు లాగా ప్రవర్తించుండు కాబట్టి బుద్ధి లేనివాడుగా న్యాయంగా లేకుండా అన్యాయంగా నడుచుకున్నాడు కాబట్టి చూడండి అందుకు దేవుడు ఈ రాజుకి బుద్ధి చెప్తున్నాడు అన్నట్టు మహోన్నతుడు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో ఆయన స్థాపిస్తాడు ఎవరినైనా ఈరోజు ఎందుకు ఎదుటి వారి మీద పడి ఆడవాల లేదా మనం ఉన్నది చూసి ఎదుటి వారిని కించపరచాలా ఈ రెండు ఉంటాయా లేదా ఈ రెండు మనుషుల్లో ఉంటాయన్నట్టు ఒకటి ఒకటి ఎదుగుతుంటే చూసి ఓరవలేని తనం ఒకటైతే నువ్వు ఎదిగినాక నీ కింద చూసి అతిశయించడం ఇంకోటి అన్నట్టు ఇవి రెండు బహు డేంజర్స్ అన్నట్టు నేను ఖచ్చితంగా నాశనంలోకే నడిపిస్తాయి ఇందులో ఏమాత్రం అభ్యంతరం లేదు అనుమానమే లేదు మొహమాటమే లేదు ఒకరిని చూసి మనం కుళ్ళు పడితే గర్వం పడితే ఎప్పుడు కూడా దేవుని నీతిని నెరవేర్చలేము ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండలేము చూడండి తను సహోదరుడు ఎవరు ఏషేపు దర్శనాల ద్వారా దేవుడు తన సహోదరులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అతిశయించి గర్వించి తనను నువ్వు మమ్మల్ని ఏలుదువా అని తన మీద పగ పెంచుకున్నారు తన తండ్రి తనకు తల్లి లేదు అనే కారణంతో తన బిడ్డ తన పట్ల మంచిగా చెప్పిన మాట వింటాడు అనే ఆ ఆలోచనతో తనకు మంచి ఒక వస్త్రాన్ని లుంగిని ఆయనకి ఏదైతే ఆయనకి ఇచ్చిండో మిగతా సహోదరులందరికీ ఏమొచ్చింది తన సహోదరుడి పట్ల ద్వేషం ఓర్వలేనిపోయింది కానీ నువ్వు ఆ టైంలో తన మీద తిరగబడి తనని గుంటలో పడేసి తనని అప్పగించి తనకి ఏం చేయాలన్నా కానీ తాపించిన దేవుడు ఏర్పరచుకున్న దేవుడు చిత్తాన్ని తలంపులలో ఆలోచన కలిగిన దేవుడు వీళ్ళందరూ ఆయన మోకాలు ఎదుట సాగిలపడ్డరా చూడండి ఏదైనా హెచ్చించాలన్నా మనల్ని గొప్ప చేయాలన్నా యశుప్రవ్వే చేయాలా వాళ్ళని చూసి వీళ్ళని చూసి కుళ్ళుకుంటేనో వ్యసన పడితేనో మీ జీవితంలో ఏమి కలగదు ఉన్నది కూడా ఊడిపోతుంది అన్నట్టు మీ జీవితమే ఎడారిలాగా తయారవుతుంది జలం ఎక్కడుంటది చూడండి మనం ఎందుకు ఎవరిని చూసి ఓర్వలేకపోతున్నాం ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో మంచిగా ఉంటే కూడా ఓర్వలేరు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో మంచిగా సహవాసం కలిగి ఉన్నా కూడా ఓర్వలేరు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని బాగా ప్రేమిస్తున్న కూడా ఓర్వలేదు మనం అందరం గ్రహించుకోవాలా ఏసేపు తండ్రి మాట లోబడిన వాడు తండ్రి పట్ల విధేయత కలిగిన వాడు తండ్రికి ఇష్టడిగా ఉన్నాడు కాబట్టి ప్రేమ కలిగింది ఇచ్చిండు ఈ బుద్ధి లేని కూడా అలాంటి ప్రేమనే కలిగితే అలా తండ్రికి మంచి కార్యాలు క్రియలు కనపరిస్తే అదే ప్రేమ తండ్రి పక్షపాతం కలిగిన కాదు కదా వీళ్ళ కూడా కలుగుతలేదా తండ్రికి తెలుసు అన్నట్టు బుద్ధి ఎలాంటిది ఎవడు స్వభావం ఎలాంటిది ఈ రోజు కూడా మన జీవితాల్లో మనం కూడా పరిశీలించుకోవాలా పరీక్షించుకోవాలా ఒకడు ఎదుగుతుంటేను ఒకడు మంచిగా ఉంటేనో చూడలేని తనము చూడలేని కళ్ళు హృదయపూర్వకంగా అంగీకరించలేని కఠినమైన హృదయము బండలాంటి హృదయాలు ఉంటే ఇంకా ఎంతకాలం మనం అజ్ఞానంలో చీకటిలో ఇలాక రీతిగా జీవిస్తాం పైకి భక్తి వల్ల వారి ఉండి శక్తిని ఆశ్రయించమంటే ఎట్లా దేవుని శక్తి వస్తుంది కాబట్టి మనం గ్రహించుకోవాల మనం గుర్తు కాబట్టి ఎప్పుడైతే దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకొని గోరు వరకు అతని అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల గడ్డి మేయుచు చూడండి ఎలాంటి ఉన్నతమైన స్థానము ఎలాంటి పరిస్థితికి దిగజారిపోయింది చూడండి అడవుల్లో చూడండి అడవి గాడిదల మధ్య నివసిస్తూ పశువుల గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తుడిసిన శరీరము గలవాడాయను అంతగా దేవుడు తనని అనగదొక్కిండు కేవల హతిశయము గర్వము దుర్గార్గమైన కుటిలమైన మాటలు ఆ నోటితోనే కదా ఇష్టానుసారంగా ప్రవర్తించడం చూడండి ఎలా అయిపోయిండు అనగదొక్కబడిండు ఎవరికి పాదాల కింద యసుప్రభు అన్నట్టు కాబట్టి దాని బెల్సేస్తే సరూ అతని కుమారుడ నీవు ఈ సంగతంతయు ఎరిగి ఉండి నీకు తెలుసు నీ తండ్రి ఎలా ఉంటే దేవుడు ఎలా బుద్ధి చెప్పిండో బుద్ధి చెప్పి మరలా రాజ్యాన్ని ఎలా ఇచ్చిండో ఇది నువ్వు ఎరిగిన వాడివి గ్రహించిన వాడివి నీ బుద్ధి నువ్వు బుద్ధి పని చేసుకొని నువ్వేం చేసినావు నీ రాజ్యాన్ని నీ యొక్క విధానాన్ని పోగొట్టుకున్నావు ఈ బెల్సానికి దాని చెప్తుండు నువ్వు అతని కుమారుడవు నువ్వు ఎరిగి ఈ సంగతంతయు ఎరిగి నువ్వు బుద్ధి కలిగిన వాడివైతే దేవుడిని తండ్రి పట్ల చేసిన శిక్షను జ్ఞాపకం ఉంచుకున్న వాడి అయితే ఈరోజు నువ్వు ఎట్లా అహంకారంతో గర్వంతో ఆ పరిశుద్ధమైన వాటిని ఎట్లా నువ్వు అపవిత్రపరుస్తావు కాబట్టి చూడండి నీవి సంగతంతయూ ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకొనక చూడండి అన్న ఒకరోజు మనకి సామెతల గ్రంథంలోనే ఎక్కడో మన మనసును మనం ఏం చేయాలా అనగదొక్కుకోవాలా అని చెప్పి ఈ మనసు అనగదొక్కకపోతే ఏమొస్తుందంటే గర్వం వస్తుంది ఈ నెపిక దినేజర్ కూడా తన మనసును ఏం చేశాడు అతిశయించాడు అంత డేంజర్ అన్నట్టు అందుకు క్రీస్తు కలిగిన మనస్సును ధరించుకోండి అని చెప్పిండు యసుప్రభు పేత్ర కూడా అదే చెప్పిండు యసుప్రభు మనసు ఎలా ఉంది దేవుడై ఉండి తను తను రిక్తునిగా మార్చుకున్నాడు తను తను ఈ లోకంలో అంతగా తగ్గించుకున్నాడు ఆ మనసు ఎందుకు ఉండాలంటే ఆ మనసు లేకపోతే నీలో అహం వస్తుందన్నట్టు నీలో గర్వం వస్తుంది అన్నట్టు నీలో అతిశయం వస్తుంది నీ నోటి మాట గర్వంతో ఉండినది అవుతుంది అన్నట్టు నీ నోటి మాట విషంలాగా ఉంటదన్నట్టు ఎదుటివారు నువ్వు గర్వంతో ఒక మాట మాట్లాడడం అంటే వాళ్ళ జీవితమే నాశనం అవుతుంది అన్నట్టు కూడా మనుషుల్ని గాయపరిచే వాళ్ళు లేరా నోటి మాటలతో ఇష్టానుసారంగా మాట్లాడేవాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించే వాళ్ళు ఎదుటి వారిని గాయపరిచేవాళ్ళు కాబట్టి నీ మనస్సును అణుచుకునక పరలోక ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటువి ఈ రాజు కూడా చేసింది అదే కదా హే రాజు దేవుని మహిమ పరచ పోయించి తను తాను ఏం చేసుకోండు హెచ్చించుకున్నాడు అందుకు దేవుని దూత వచ్చి ఏం చేసింది అతడు పురుగులు పడి చనిపోయిండు అతన్ని మెత్తితే పురుగులు పడి చనిపోయిండు ఇప్పుడు ఈ యొక్క బెల్స హాజరు చేస్తుంది ఏంది యేసు ప్రభు తగ్గించుకోండి ఎంతగా తగ్గించుకుంటావు నువ్వు అంతగా బలవంతుడు నువ్వు ఎంతగా హెచ్చించుకుండవో నా పాదాల కింద నువ్వు అంతగా కింద పాతాల లోకంలోకి పోతావన్నట్టు చూడండి అప్పుడు పరలోకమందు ప్రభు మీదే నిన్ను నువ్వు హెచ్చించుకుంటువి ఎట్లనగా నీవును నీ అధిపతులు నీ రాణులు నీ ఉపానులను దేవుని ఆలయ సంబంధం అదుపు ఉపకరణములలో పోసి త్రాగవలనని వాటిని తెచ్చించుకొని వాటిలో త్రాగుచు చూడనైనవు వినైనను గ్రహింపనైనను చేతగాని బండి బంగారు ఇతడి ఇనుము కరరాయి అని వాటితో చేయబడిన దేవతలను స్థుతించి కానీ నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశనము ఉన్నవో ఆయనను నువ్వు గనపరచలేదు ఎందుకు గర్వం అన్నట్టు అతిశయం అన్నట్టు కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ రాతలో రాశను కాబట్టి చూడండి ఎందుకు దేవుడు ఈ మాట చెబుతున్నంటే ఆ రాత్రి చూడండి ఆ కల్దీలకు రాజగు బెల్సరు చనిపోయింది ఆయన రాజ్యము దర్యావేసుకు పోతది ఎందుకు చూడండి దేవుని కన్నా హెచ్చించుకునే వాళ్ళు ఈరోజు ఉన్నారు మహిమ మహిమపరచకుండా తమను తామును ఎస్టాబ్లిష్ చేసుకోవడం తనను తాను ప్రొటెక్ట్ ప్రొజెక్ట్ చేసుకోవడం అన్నట్టు ఈ తన తనను తాను తన ఉనికిని కాపాడుకోవడానికి చూపించుకునే వాళ్ళు వీళ్ళందరి శిక్ష అతి భయంకరంగా ఉంటది నేనేమో నా సొంత మాటలు చెప్తలేదు యాకోబ రాసిన ఆఫ్రికలోనే ఉంటుంది బోధకులమైన మనము కఠినమైన తీర్పు పొందకుండా మనలో అనేకలు బోధకులు కాకుండా అని చెప్తాడు యాక వాక్ ఎందుకు బోధకులంటే ఎవరు వాక్యాన్ని బోధించేవారు వీళ్ళకి తెలియదా నేనెట్లా దేవుణ్ణి హెచ్చించుకుంటా నేనెట్లా గర్వంతో ఉంటా నేనెట్లా ఎదుటి వారిని క్షమించలేని మనసు కలిగి ఉంటా నేనెట్లా ఎదుటివారి పట్ల ద్వేషం కలిగి ఉంటా నేనెట్లా ఎదుటివారి పట్ల చెడుతనం కలిగి ఉంటా నేనెట్లా అపవిత్రమైన తలంపులు కలిగి ఉంటా నేనెట్లా ఎదుటివారి ఇవన్నీ తెలియదా బోధకులకి వాక్యాన్ని ప్రకటించే వారికి అయినను చేస్తున్నారంటే అది తిరుగుబాటు కాదా అయినను చేస్తున్నారంటే అది దేవునికి సవాలు విసరడం కదా మేము ఎట్లయినా చేసుకుంటాం నువ్వు చేసుకునేది చేసుకో అన్నట్టు అన్నట్టు అంటే దేవుని కన్నా అన్నట్టు వీళ్ళకి శిక్ష కఠినంగా ఉంటుందా లేదా భయంకరంగా ఉంటుందా లేదా ఈరోజు అలాంటి జీవితం నువ్వు కలిగి ఉంటే నా ప్రభు నా తండ్రి నా రక్షకుడు ఆయన రక్షకుడు మనకి మన పాపములు అన్నిటికీ అపరాధములన్నిటికీ యేసు ప్రభు ఒక్కడే విమోచకుడు ఆయన సన్నిధిలో నువ్వు ఒప్పుకుంటే నీకు మేలు నీ జీవితంలో ఇంతకన్నా గొప్ప ధాన్యత ఇంకొకటి ఉండనే ఉండదు ఎందుకు లోబడినావు కాబట్టి దేవునికి చూడండి కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ మనం చూస్తే ఎక్కడంటే మన చూడండి లూకాసు వార్తలు ఒకటో రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఐదో వచనంలో చిన్నలార మీరు పెద్దలకు లోబడి ఉండు మీరందరూ వాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకుని ఈరోజు నీ అలంకరణ ఏముండాల దీన మనస్సు అది ఒక్క యేసు ప్రభుకే ఉంది నిజంగా ఆయన శిలువ ఎత్తుకొని వెంబడించే వాళ్ళు నిజంగా ఆయన వాక్యాన్ని విని గైకొని అనుసరించి పాటించి నడుచుకునే వాళ్ళు నిజంగా ఆయన శిలువ ఎత్తుకొని వెంబడించి ఆయన పట్ల ఎవరైతే నడుచుకుంటారో జీవిస్తారో వారి హృదయాల్లో వాళ్ళల్లోనే ఉంటది ఈ యొక్క అలంకరణ మనుషుల్లో కనిపించనే కనిపించదు ఈరోజు నువ్వు సేవకుడు ఉండి గర్వంతో అహంకారంతో అతిశయిస్తున్నావా నీకు లేదన్నట్టు దీన అనే వస్త్రము ఆ యొక్క ధరించుకోలేదన్నట్టు ఇంకా నీ బుద్ధి నీ విధానమే చూపిస్తున్నావన్నట్టు కానీ దేవుడు మాట్లాడుతుండు మనం ఎలా ఉండాలా ఎదుటి పట్ల దీన ఇది క్రైస్తవులకి ఉండవలసిన అతి ప్రాముఖ్యమైనది అన్నట్టు ఈ దీన అనే వస్త్రం ధరించుకున్న వాడు ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కరి పట్ల జాలి పడతాడు ప్రతి వారి పట్ల కనికర పడతాడు ప్రతి వాళ్ళ యొక్క ఇరుకుల్లో ఇబ్బందుల్లో వాళ్ళ యొక్క పరిస్థితుల్లో ఇతను పరామర్శిస్తుంటాడు చూడండి అలాంటి యేసు యొక్క స్వభావము ఇల్లు కలిగి ఉంటారు కాబట్టి చూడండి అను వస్త్రము ధరించుకొని మీరు అలంకరించుకొని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను ఇప్పుడు దీనుడు ఎవరు ఏసేపు అన్నట్టు అహంకారులు ఎవరు తన అన్నదమ్ములు అన్నట్టు చూడండి దేవుడు ఎవరిని గొప్ప చేసిండు చూడండి మనం ఎలా ఉన్నాము మనం ఎట్లా జీవిస్తున్నాము ఎట్లా నడుచుకున్నాం పుట్టి పాటలు పడితే క్రైస్తవులమా యశ్ దేవుడు చర్చికి ఆ చర్చికి కూడా వీళ్ళంతా స్వార్థపరులు చర్చికి పోయే వాళ్ళంతా ఎట్లా పోతారంటే మా జీవితంలో ఏదో జరగాల దేవుడి అంతా వ్యాపారం అన్నట్టు శ్రెచ్చికి పోయే విధానం కూడా వ్యాపారం బిజినెస్ చేస్తున్నారు అక్రమం కాకపోతే ఇదేంటి చూడండి ఏదో అనుకోవడం పోతారు అది ఏదో జరుగుతుంది ఇస్తారు అట్లా పోయే వాళ్ళే కానీ నేను వాక్యం వినాలా నేను నా హృదయాన్ని మార్చుకోవాలా నా జీవితాన్ని మార్చుకోవాలా నిజంగా ఆయన వెలుగులాగా జీవించాలా నిజంగా ఆయన కొరకు జీవించాలా ఆయనకు అంగీకారంగా నా క్రియలు కనపరచాలా నన్ను నేను ఆయనకు అంగీకారంగా మార్చుకోవాలా అని పోయేవాడు ఎవ్వడ ఉన్నాడు నాకు ఆ కష్టం ఉంది ఈ కష్టం ఉంది నాకు అది ఉంది కాబట్టి అది చేస్తే దేవుడు ఇట్లా ఇచ్చిండు కాబట్టి నేను ఇట్లా చేయాలా ఈరోజు కూడా అదే కదా అంత వ్యాపారం అయిపోయింది క్రైస్తవులకు వెళ్ళే భక్తి కూడా ఒక వ్యాపారం అయిపోయింది నేను ఎందుకు మొహమాటం లేకుండా ధైర్యంగా చెప్తున్నానంటే నేను ప్రార్థించినప్పుడే చెప్పిన నా స్వనీతి స్వబుద్ధి నేను ఎక్కడ ఆధారం చేసుకోవద్దు ప్రాభ నాలో ఉండి నువ్వు మాట్లాడాను ఆయన హృదయం అట్లా ఉంది మాట్లాడుతున్నాడు అంతే నేనేమి ఇలా చెప్పాలా ఇలా రాయాలా ఇలా ఇలా అనాలా అని నేను ఎప్పుడు వాక్యాన్ని ప్రకటించను ఎందుకంటే విరోధ బుద్ధితో పక్షపాతంతో ఎప్పుడు వాక్యాన్ని ప్రకటించదు ఎందుకంటే అది బహు భయంకరమైన శిక్ష అన్నట్టు నాకెందుకు ఆ శిక్ష ఈరోజు చర్చికి వెళ్ళే వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళు ఎవరు వాళ్ళ జీవితాలు మార్చుకోరు ప్రార్థన పెట్టుకునే వాళ్ళు ఎవరు తగ్గించుకోరు భర్తపై భార్యతో సమాధాన పడదు కానీ ప్రార్థన కావాలా ప్రార్థన చేయించుకోవాలి ఇది ఎట్లా దేవునికి విరుద్ధమైన పనులు దేవునికి విరుద్ధమైన శ్రేష్టాలు చేస్తూ ఎక్కడ కూడా దేవుని వాక్యాన్ని విని పాటించకుండా ఎక్కడ దేవుని వాక్యానికి లోబడకుండా మన జీవితాలను మన హృదయాలను మన తలంపులను మన ఆలోచనలను మన నోటి మాటను మన నడవడికను మన ప్రవర్తనను ఇవేవి మార్చుకోకుండా ప్రార్థనలు పెడితే కార్యాలు జరుగుతాయా నువ్వు వంద మంది సేవకులు వచ్చి ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయా నువ్వు వంద స్థలాల్లో చర్చికెళ్ళి నువ్వు నువ్వు చేస్తే ప్రార్థన జరుగుతుందా నీ జీవితం ఎప్పుడైతే ఏసు ప్రభుకు సమర్పించుకుంటావో ఎప్పుడైతే నీలో ఉన్న తప్పులు పాపాలు అతిక్రమములు వ్యసనాలు ఈ దోషలన్నీ నువ్వు ఆయన సన్నిధిలో ఒప్పుకుంటావు ఎప్పుడైతే విన్న వాక్యాన్ని పాటిస్తావో అప్పుడు మారుతుంది నీ జీవితంలో మార్పు నువ్వు అది చేయనన్నాలు నువ్వు ఎన్ని సంవత్సరాలు నీ జీవితం ఎడారిలాగానే ఉంటది ఎందుకు యసు కదా నిజమైన వెలుగు యసు కదా జీవం ఆయనలో ఉంటేనే నీకు జీవం ఉంటుంది ఆయనలో ఉంటేనే నీ బ్రతుకులో వెలుగు ఉంటుంది ఆయనలో ఉంటేనే నీ జీవితంలో సమాధానం ఉంటుంది ఆయనలో ఉంటేనే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది పరమార్థం ఉంటుంది నీ జీవితంలో ఒక ఆదరణ ధైర్యం వేసు ప్రభువే నువ్వు చర్చీలకి వెళ్ళిపోతానో లేకపోతే ఎక్కడెక్కడో తిరిగితేనో ఎక్కడెక్కడో లేడు ఎక్కడైతే ఆత్మతో యథార్థంతో సత్యముతో ఆరాధిస్తే అక్కడ ఉంటానన్నాడు మనుషులేమో అక్కడ ఇక్కడ ఎక్కడ వెతుకుతున్నారు కానీ ఆయనేమో తలుపులు తెరిచి నేను మీ హృదయంలోకి వస్తానంటే ఎక్కడో పోయి వెతుకుతున్నారు కాబట్టి దేవుడు చెప్తోండు ఎదుటివాణి ఎడల దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకుని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి దీన మనసుకులై ఉండు నువ్వు హెచ్చింపబడాలంటే దేవుని సన్నిధిలో తగ్గించుకోవాల ఎట్లా తగ్గించుకోవాలంటే నీ కోపం వచ్చిందనుకో నీ భర్త పట్లనో నీ భార్య పట్లనో నీ సేవకుల పట్లనో ప్రభ నీ వాక్యానికి నేను లోబడుతున్నాను అని తగ్గించుకొని దేవుని వాక్యాన్ని పట్టుకో నీ జీవితం మారకపోతే ఇవేవి చెయ్యరు ఎవరు ఎవరితో సమాధాన పడరు ఎవరు ఎవరిని రాజీ పడరు ఎక్కడ కూడా ఓపిక కలిగి ఓర్పు కలిగి ఉండరు ఎవరిని సహించరు దేవుడు మాత్రం మనల్ని సహించాలా మనం చేసే ఇష్టమైన క్రియలన్నీ చూస్తూ కూడా భరించాల ఆయన భరిస్తుండే ఎందుకంటే ప్రేమ స్వరూపి దేవుడు కాబట్టి మనం గ్రహించుకోవాలా దేవుని పట్ల మనం ఎలా ఉండాలా ఆయన బలిష్టమైన చేతి కింద మనమందరము దీన మనసుకులై ఉండాల అది చెప్పిండు యేసుప్రభుకి అపోస్తులైన పన్నెండు మంది శిష్యులకి ఆ రాత్రికాల సమయం పాదాలు ఎందుకు గడిగిండు ఒకటి పాదాలు గడగాలంటే కడగడం అది ఎంత కష్టం నేనేంది నా స్టేటస్ ఏంది నా జీవితం ఏంది నేను ఎంత గొప్పవాణ్ణి వీడాడో కింద చదువులేనాడు వీడెక్కడో అక్కడ వాడికి అడిగిపోయి నేను చెప్పేది ఏంది వాడెంత వాడి జీవితం ఎంత వాడి బతికేంత అంటారు కానీ ఏసు ప్రభు చూపించిందా లేదా మాది ఆయనని వెంబడించే వాళ్ళు ఆయనని సేవించే వాళ్ళు ఆరాధించే వాళ్ళు ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కడు ఆయనలాగా జీవించాలి అలాంటి దీన మనసును కలిగి ఉండాలి ఈరోజు నీ జీవితంలో అలాంటిది లేకపోతే ఇక మీదట ఆయన అలా కలిగి ఉండడానికి ప్రయాస చూడండి లాస్ట్ వచ్చినము యాకబు రాసిన పత్రిక నాలుగులో పదో వచనము ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును ఈ వాక్యమే కదా ఏసు ప్రాభు చెప్పింది తన్ను తాను చూడండి హెచ్చించుకున్న వాడు తగ్గింపబడును తను తాను వాడు తగ్గించుకున్న వాడు ఎందుకు చెప్పిందంటే మనమందరము ఆయన దృష్టికి మనం తగ్గించుకోవాలా చూడండి మనమందరము ఆయన దృష్టిలో తగ్గించుకుంటే అప్పుడు ఆయన నిన్ను హెచ్చిస్తాడు అలా నువ్వు తగ్గించుకోకుండా నువ్వు అతిశయించి గర్వంతో అహంకారంతో నీ ఇష్ట ప్రకారంగా నువ్వు నడుచుకుంటే నీ యొక్క విధానానికి నువ్వే కొంత తెచ్చుకున్నట్టు ఇప్పుడు ఆ రాజ్యాన్ని పోగొట్టుకోవడానికి ఎవరు కొంత తెచ్చుకున్నట్టు ఆ బెల్ అన్నట్టు ఎందుకు బుద్ధి లేని నడుచుకున్నాడు జ్ఞానం లేకుండా అజ్ఞానంతో నడుచుకున్నాడు కాబట్టి తన రాజ్యాన్ని తన ప్రాణాన్ని ఏం చేసుకున్నాడు పోగొట్టుకున్నాడు తన తండ్రి పోగొట్టుకున్నాడు మరలా కృపా దేవుడు ఎప్పుడైతే ఆయన స్వభావం మారిందో మరలా రాజ్యాన్ని ఇచ్చిండు ఇంతవరకు నీ జీవితంలో ఏం కోల్పోయినావో ఇప్పుడన్నా తగ్గించుకోవాలి చెప్పడానికి వాక్యాలు చూతారు కానీ ఎవ్వడిలో తగ్గింపు ఉండదు ఎందుకంటే దేవుడు చూస్తుండడు మనుషులు చూస్తే కాదు కదా నీ హృదయం ఎలాంటిదో యేసు ప్రభు తెలుసు ఈరోజు నీ మనస్సు ఎలాంటిదో యేసు తెలుసు నువ్వు మనుషులకి కళ్ళపడకపోవచ్చు వేషధారణ కలిగి పైకి ఒకలాగా లోపల కానీ నీ హృదయ అంతరంగం ఎరిగిన దేవుడు నీ తలంపులు నీలో పుట్టక మునిపోయి నేను ఎరిగినానన్నాడు ఈరోజు నిన్ను చూస్తుండే యేసుప్రభు నీ హృదయ స్థితిని చూస్తుండు నీలో ఉన్న అహంకారాన్ని గర్వాన్ని ను అతిశ ఇచ్చేదాన్ని దేవుడు చూస్తుండు కాబట్టి నీతోనే మాట్లాడుతుంది ఈరోజు నువ్వు ఆ రీతిగా నీ జీవితం ఉంటే నీ ప్రవర్తన ఉంటే నీ క్రియలుంటే ప్రభ నన్ను క్షమించు ప్రభ నేను ఇది మొదలుకొని నీ యొక్క దీన మనసు అనే వస్త్రం నేను ధరించుకుంటా నీ సన్నిధిలో నన్ను నేను తగ్గించుకుంటా ప్రభ నైనా నువ్వు తగ్గించుకొని జీవించిన ప్రభ నీకన్నా గొప్పవాడినా ప్రభ నేను నీకన్నా విలువైన వాడినా ఉన్నతమైన వాడినా శ్రేష్టమైన వాడినా పరిశుద్ధున్నా ఎవడిని నేను నేను ఏ పాటి వాడిని ప్రవ ఈ లోకంలో నువ్వే అంతగా సాత్వికుడై దీన మనసు కలిగి ఎదుటి పట్ల అన్నడా లేదా ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దకు రాండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను నేను సాత్వికుడును దీన మనసు అను వస్త్రం అన్నాడు కాబట్టి ఆయననే సాత్వికుడు దీన మనసు కలిగిన వాడు ఈరోజు మనం కూడా అలా ఉన్నప్పుడే నువ్వు హెచ్చింపబడతావన్నట్టు నువ్వు ఇచ్చే కానుకలు కాదు నువ్వు ఇచ్చే దశమ భాగాలు కాదు ను చేసే వ్యాపార సంబంధమైన లావాదేవీలు దేవుడు నాకు ఇది చేసిండు కాబట్టి ఆ లాభాదేవీలు దేవుడికి ఇయ్యాలనేది కాదు అన్నట్టు అది కాదన్నట్టు దేవునికి ఇష్టమైన క్రియ అన్నట్టు నువ్వు ఇష్టమైన అనేక పిచ్చుకుల మీరు శ్రేష్ఠులు కాదు నువ్వు శ్రేష్టమైన నీ అర్పణే నీ జీవితమే దేవునికి నిజమైన బలి అర్పణ అన్నట్టు దాన్నిచ్చి దేవుణ్ణి మహిమపరచన్నట్టు పరిశుద్ధుడు అయిన తండ్రి కృప కనిక్రము గల వేసాయి వందనాలు ప్రాభ అవును ప్రభా ముందు అహంకారము గర్వమే నడుస్తుంది ప్రభా నాయన హరితిగానే ఎంతో మంది ప్రభ బైబుల్లో ఉన్నారు ప్రభా నాయన నీ జీవగ్రంథంలో ఉన్నారు ప్రభ మాలో అలాంటి నీకు అసహ్యకరమైన ఏకరమైన నీ పట్ల తిరుగుబాటు చేసే గుణగణాలు నాలో ఏమైనా నీకు అనుదృష్టికి కనిపిస్తే ఈ వాక్యము నమ్మదగినది ఈ వాక్యము జీవము కలిగినది ప్రభ నీ వాక్యానికి నేను లోబడుతున్నాను ప్రభా నా జీవితం ఏమైనా అహంకారంతో అతిశయముతో ఉంటే నన్ను క్షమించు ప్రభాయన నీ యొక్క దీన మనసు అను వస్త్రం నేను ధరించుకొని జీవించాలా నీకు లోబడాల నీ ఎందు భయభక్తులు కలిగి నాలో ఉన్న ప్రతి చెడుతనాన్ని నేను అసహించుకోవాలా ప్రభ నాయనా తండ్రి నైనా నేను ఎంతగా నువ్వే నాయన ఈ లోకంలో అంతగా తగ్గించుకొని సాత్వికుడి దీన మనసు కలిగి జీవించిన ప్రభ అలా నీలాగా నేను జీవించాలా అలాంటి జీవితము తండ్రి నాకు అనుగ్రహించి నీ కొరకు సాక్షిగా లేవనెత్తమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ప్రైజ్లాడ్ బ్రదర్ అందరికీ కొన్ని ప్రార్థనాంశాలు ఉన్నాయి బ్రదర్ మనోజ్ బ్రదర్ చెప్పాడు రేణుకా సిస్టర్ కి ఏదో హార్ట్ ప్రాబ్లం లో మళ్ళీ నెప్పొస్తుందంట కాబట్టి రేణుకా సిస్టర్ దేవుడు స్వస్థపరచాలా పరిశుద్ర బ్రదర్ పెట్టాడు వెంకయ్య వెంకట సుబ్బయ్య ఆయనకి ఏదో బ్లడ్ కావాలంట సర్జరీ జరుగుతుందంట కాబట్టి దేవుడు ఆయనకి ఏదైతే రక్తగా ఆ గ్రూప్ సంబంధించిన బ్లడ్ అవసరమో దేవుడు ఎవరొకరి ద్వారా దేవుడు సహాయపడాలా ఆయన బైపాస్ సర్జరీలో దేవుడు ఆయనని స్వస్థపరచాలా అలాగే ఎవరో ఒక బ్రదర్ పెట్టిండు తన హెల్త్ బాగలేదంట తన పేరు దిలీప్ కుమార్ దేవుడు కూడా ఆయనని స్వస్థపరచాలా అలాగే మనోజ్ బ్రదర్ కూడా ఒక ప్రార్థనాంశం పెట్టిండు చూడండి ఎవరో ఆయన పేరు వచ్చి విజయ్ కుమార్ అంట ఆయనకి వెక్కిళ్ళు తగ్గాలంట వామిటింగ్స్ తగ్గాలంట మరణగండం కొట్టివేయబడాల ప్రతి ఇవన్నీ ఆయన చెప్పిండు ఇవన్నిటి నుంచి ఆయన విడుదల పొందాలా బ్రదర్ అలాగే మన గ్రూప్ ఇంకా అందరి గురించి ప్రార్థించండి బ్రదర్ స్తోత్రం ప్రభా నయన ఏమవారు నీ పాముల పేల స్తోత్రాలు దేవాయస్మారు దేకాల ముప్పరు కాచి కాపాడి దేవాయస్మ ప్రభా చూడి వాక్యం చేత మాట్లాడిన దాన్ని బట్టి వందనా స్తోత్రాలు దేవామ ప్రభ దేవామ ప్రతి ఒక్క దాంట్లో తగ్గించుకొని మేము వెళ్ళాలి మా దేవ తగ్గించుకునే జీవితం దేవాయస్మ ప్రభాన్ని చింతకు చేరుతాం మా ప్రభా నేను పోలు నడుచుకునే వారు వందనా స్తోత్రాలు దేవ ప్రతి ఒక్క చికిత్స క్రీస్తును గర్తించి దేవాయస్మీ ఎందు భయోక్తంగా జీవించాలని స్నానం దేవ ముఖ్యంగా మా ప్రభా రేణుకృష్ణ గురించి ప్రాణిస్తున్నాడు మా ప్రభా ప్రతి ఒక్క శ్రీ క్రీస్తును కద్దించి దేవ ఆశ్రయించండి మా ప్రభా ప్రతి ఒక్క హార్ట్ ప్రాబ్లంలో దేవ మీరే ఉండండి మా ప్రభా రక్తాలు దేవ్రభ రోక్తించండి మా ప్రభా మీరే సాయం చేయండి మా ప్రభా తన నెత్త వరకు మీ రక్త ప్రక్షణ మా ప్రభా శ్వాసపరిచయ హోవర్ నేనే అని మా ప్రభా మీరే సాయం చేయండి మా ప్రభాకర్ కుమ్మరించండి మా ప్రభా మీరే తోడైనా దాన్ని స్తోత్రాలు దేవా ప్రతి ఒక్క చెప్స్ ప్లీస్ నువ్వు గద్దించండి మా ప్రభా అక్కడ దేవాసా మా ప్రభావ ఏమన్నా వెళ్ళిపోయిన ఒక సాయం చేయండి మా ప్రభా ప్రతి ఒక్క దాంట్లో దేవా మీరే సాయం చేసిన దాన్ని బట్టి స్తోత్రం మా మీరే తోడైనాడు మా ప్రతి ఒక్క దాంట్లో దేవాయశాం మీరే సాయం బట్టి వందన స్తోత్రాలు దేవాసాయి మా మీరే సాయం చేయండి మా ప్రభావ అలాగే దేవాయసా మా ప్రభా దేవాసే మా ప్రభావ వాళ్ళకు ప్రతి ఒక్క దాంట్లో మీరే సాయం చేయండి మా ప్రభా ప్రతి ఒక్క ప్రతి ఒక్క దాంట్లో దేవ అస్వస్థత దయచేయండి మా ప్రభా దేవ ప్రతి ఒక్క దాంట్లో శరీరం దేవ అవయం మాట్లాడుతున్న మా ప్రభా ప్రతి ఒక్కటి క్రీశ గద్దీస్తున్న కరెక్ట్ అయ్యేటట్టు సాయం చేయండి దేవా దేవాస్ మా ప్రభావం ఎవరికో సర్జరీ బ్రదర్ కి దేవాస్ మా ప్రభా బ్లడ్ డొనేట్ చేయడానికి సాయం చేయండి మా ప్రభా మీరే సాయం చేయండి మా ప్రభా మీ దీవెనాలు దేవా ప్రతి ఒక్క హాస్పిటల్ అందరూ మీరే ఉండండి మా ప్రభా స్వస్థపరిచిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి మా ప్రభ బ్రదర్కి మంచి ఆరోగ్యం దయచండి మా ప్రభా మీరే తోడైనాడు మా ప్రభా ప్రతి ఒక్క బట్టి స్తోత్రం మా ప్రభావ నీకు మెండైన దీవులను ఇంకా ఎంతో మంది అనారోగ్యంతో ఉన్నారు మా ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి మా దేవా చేస్తే మా ప్రభావ ఇక గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పైన ది ఆచరించాడు మా ప్రభా దేవారు హృదయవాంఛ తీర్చండి మా ప్రభావ వారు ఏమనుకుంటారు దేవాయప్రభా వారు దేవ చీట శాం చేయండి మా ప్రభావ మీరే తోడైనాడు లేవా ఎంతో జాబ్స్ లేవు మా ప్రభావ జాబ్స్ దాచండి మా ప్రభావ చదువు కోసం ప్రతి ఒక్క దానికోసం ఫీజు విషయం ప్రాణిస్తున్నాను మా ప్రభావ ప్రతి ఒక్కరికి ఫీజు దయచేయండి షెల్టర్ లేదు మా షెల్టర్ గురించి ప్రాణిస్తున్నాను మా ప్రభావ ఎంతో తిండి లేదు మా ఆహారం దయచేయండి మా ప్రభా ఎంతో మంది దెవేసి లో అక్కడిక్కడ ఉన్నారు మా ప్రభావ వృద్ధాప్యంలో ఉన్నారు మా ప్రభావ వారికి లేరు మా మీరే ఉండండి మా మీరే చూసుకోండి మా మీరే సాయం చేయండి మా ప్రతి ఒక్క చెప్పి క్రీష్ను గద్దించండి మా ప్రభా దేవాయస్మరు ఎంతో మంది పాషరు దేవాయస్మ ప్రభావ ప్రతి ఒక్కరిని దీవించండి గుడ్డకు లేకుండా దేవ సేవ చేస్తారు మా అటువంటి పాస్టర్ దీవించండి మా మీరే సాయం చేయండి అన్ని ఇచ్చి చూస్తారు మా ప్రభా కానీ దేవాయస్మ ఏం లేనప్పుడు దేవాయస్మరు రెండోటకు సాయం మీరే దయచేయండి మా ప్రభాకమైన దీవులు కుమరించండి మా ప్రభా దేవాయసిం ఇంకా ఎంతో మంది దేవాయస్ అక్కడ దేవాయస్మరు ఎంతో మంది దేవా నీకు సేవకులు ఉన్నారు మా ప్రభా ప్రతి ఆర్ఎస్ఎస్ వారితోటి వాళ్ళతోటి వీళ్ళతోటి దేవాయస్మ ప్రభా హింసిప్పబడతారు మా ప్రభావ నుంచి విడుదల దాయి చేయండి మా ప్రభావ మిణి నష్టం కుమరించండి దేవ నీకు తెలియని అనుగ్రహించి నడిచేలా సాయం చేయండి మా ప్రభా దేవాభా మీరే తోడైనాడు మా ప్రభావ ప్రతి ఒక్కరి క్రిష్ణ గద్దించండి మా ప్రభా దేవా ప్రతి ఒక్కరిని తండ్రి ఆమె ప్రేమల దేవాధికారి ప్రభా మరిభ దిన దిన ప్రభ మరిగా సాయపడమని ప్రార్థిస్తుంది దేవ ఇంకా మాలో ఏదో నాయచకరం ఉంటే ప్రభా అది చూపించండి మీ సన్నిధిలో ప్రభా వాటి నొప్పుకొని మేము విడిచిపెట్టేసి ప్రభా మరి నీ యొక్క వాక్యానికి ప్రభావితంగా కలిగి నడుచుకుంటాం ప్రభా మమ్మల్ని నడిపించుకొని ప్రార్థిస్తుంది సాయపడమని ప్రార్థిస్తుంది సేవా లోకంలో ఎక్కడ చూసానని ప్రభావత ప్రభా కాబట్టి వాటికి మేము ఇవ్వడానికి వెళ్ళడు ప్రభా మా ప్రతి ప్రవర్తన ఎవ్రీథింగ్ కూడా మీకే హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం ప్రభా మరి దేవాయప్రభా మా నోట్లో ఎలాంటి అబద్ధం ఉండద్దు మా నోట్లో ప్రతి దిగుడు ప్రభాత్తిని ప్రకటింపచేయాలా దేవాయప్రభ మా తలంపు లేక నీ ప్రభా మాకున్న ప్రతి సమస్తం ఏవైనా ఉన్నా కానీ అది ఏ చుక్క ప్రభా గద్ది కొట్టివండి ప్రభా కేవలం ప్రభా నీ కొరకి మేము ఆలోచన మరి నీ యొక్క వాక్తంగా మేము సహాయపడమని భావిస్తుంటాం ముఖ్యంగా ప్రభా మాకున్న ప్రతి సొంతి కొట్టిరండి మీ తలపులకు కండి మమ్మల్ని నడిపించిన ప్రభావం శరీరమే కానీ మా ఆత్మనే కానీ ప్రభావ తలపులే కానీ అన్ని గ్రూప్ ఓవర్ చేసిన ప్రభావం తోడైందో నడిపించి ప్రార్థిస్తుంటండి ప్రభావ మరి ప్రయరిక ఉన్నాయి ప్రభావ ప్రతి ఒక్క ప్రేరీక ప్రభావరి వరకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వాటి అన్నిటి నుంచి కూడా వెంటనే జ్ఞాపకం చేసుకునే ప్రభావం తనకి ప్రభావ బ్లడ్ కావాలని ప్రభావే ప్రభా కరెక్ట్ గా దొరికినా సహాయపడమని ప్రార్థిస్తుంటుంది ప్రభావకారం జరిగించమని ప్రార్థిస్తుంటాం కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభావ మరి ఇంకొక బ్రదర్ కి ప్రభావ మరి హెల్త్ బాధ్యత ప్రభావం తన కూడా జ్ఞాపకం చేసుకోండి తన కూడా సంపూర్ణ స్వస్థ ఆరోగ్యాన్ని దయచేయడం ప్రభావం మరి కుటుంబంలో శాంతి సంబంధం దండి వారి చుట్టూ వేసి పెట్టండి ప్రభావం దండి ప్రభావం అద్భుత లాజకాలు జరిగించండి నేను తెచ్చుకుని ప్రభావ ఎందుకంటే ప్రభా ఈ యొక్క సమయంలో ప్రభా ఎక్కడ కృష్ణ ప్రభావాల జరుగుతున్న ప్రభావ ఎక్కడ చూస్తా అనారోగా తోటి బాధపడుతున్న ప్రభా కాబట్టి ప్రభావ ప్రతి అనారోగ్యాన్ని ప్రభాకృష్ణించిటీ ప్రభా ప్రతి కుటుంబం అందరికి సంప్రమ స్వస్థ్యాన్ని టైం ప్రభావస్తాం దేవాయ మన స్వరం ప్రభావంలో ప్రభావస్ ఓపెన్ అయ్యేలా సహాయపడీ వారి అన్న కూడా సంప్రమ స్వస్థ ఆరోగ్యాన్ని టైండి మరక్క కూడా సంపూర్ణమైన ఆరోగ్యం దైతే ప్రభా ఇద్దరిని కూడా ప్రభావ పరిశుద్ధత్మ చె ప్రభా ఇంకా ఎక్కువ అభిషేకించి ప్రభుత్వ ముందుకు నడిపించుకోమని ప్రార్థిస్తుంది దేవ ఏ ప్రభా అదే రీతిగా ప్రభా మరిదర్స్ నిసుకుంటాం ఎక్కడెక్కడైతే సేవకు వెళ్తున్నారు ప్రభా అక్కడంతా కూడా ప్రభా సేవ జీవితం ప్రభావ ఫలిఫలితం అయినా సహాయపడమని ప్రార్థిస్తుంది ప్రభావ ప్రతి బ్రదర్స్ నిసుకుంటాం నీకేస్తూ నీకు అండి దివా కావ్య ఇంట్లో ఉన్న ప్రతి సమస్య నుంచి ప్రభావ వాళ్ళంతా కూడా ప్రభావంలో సహాయపడు మనం దేవాయించుకో ఇంకా ప్రతి వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా ఇంకా ఎంతమంది అయితే ఉన్నారో ప్రభా వారి నందని గొడవ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటాం బిడ్డలో జ్ఞాపకం చేసుకోబాతి కూడా కాపుదలగా దయచేసి ప్రభావండి ప్రతి ప్రాధాన్యత గ్రూప్గా పరిస్థితులు ప్రతి బిడ్డ గ్రూప్ రాత్రి సిద్ధపరచుకోమని ప్రార్థిస్తుంది ప్రభు అయిన ఏ క్రీస్ కృప శాంతి సమాధానం ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు ముఖ్యంగా కేవీపీఎం గ్రూప్ ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు ఎప్పుడు సదాకాలం తోడైనాను గాక ఆ మెయిన్ ప్రైజ్ లాడ్ అన్న ప్రైజ్ లాడ్ క్యాక్రమించిస్టర్ కావ్య సిస్టర్ మీ అందరికీ ప్రైజ్ లాడ్